కీర్తన సంఖ్య ఐదు వందల యాభై మూడు ఇంక మా బోంట్లకేది విధోకింకరులమణియడి గెలుపేగాక ఎవ్వరు గడిచిరి ఇంతక తొలుతను నివ్వటిల్లు హరినీ మాయా నవ్వుచు నీ శరణాగతి నమ్మిన మువంక సుఖాది కనవరెవ్వరు ఘన వైకుంఠము ఉన్నత మగునీ ఉరు మహిమ మున్నుని పుడు నీ ముద్రలు మోచిన అన్నిట ఘన సనకాదులుగాక తెలియువారెవ్వరు దివ్య జ్ఞానము చలనము గాజపు శాస్త్రములు ఇలా శ్రీవేంకటేశీవారై చలగిరి శేషాది జీవులుగాక